మాటలు మాట్లాడాలంటే శక్తి లేక కాదు కానీ గురువును తలుచుకోకుండా మాట్లాడటానికి మనసు అంగీకరించు ఎందుకని అయిందే కదా శృతి స్మృతి పురాణ నా ఆలయం కర్ణరవతే యావత్ ప్రపంచానికి సుఖం కావాలనుకునేటువంటి వాడికి రెడీగా రెడీమేడ్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 अला चूच्पू तुम एनस्टी का उद्ता इन गुहे ज्ञाते ब्रतकाले देहत ब्रतिके तिंट ब्रतक देह सारे अभविचारेह सर बेसे विज्ञा तो जीवे अजंत अंदकनी न జ్ఞానం ఏ జ్ఞానం ఆయన ఇచ్చింది ఈశ్వర జ్ఞానం ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం రెండు వేరా కాదు అందుకనే ఈశ్వరుడికి ఎట్లాగైతే దండం పెడుతున్నాను దేవుడికి దండం పెడుతున్నానో అట్లాగే దేవుడి జ్ఞానాన్ని నా హృదయంలో దించినటువంటి నా గురుదేవుడికి స్పష్టంగా ప్రణామం ఏదో దేశకెళ్లి కట్టిన బడేసినట్టుగా దేహాన్ని బడేయడం కాదు ఆయన ముందు గురువుకు దండం పెడుతున్నావు అంటే దేహాన్ని తీసుకెళ్ళి పడేయడం అదేమన్నా దండేలా బస్కి నా హృదయంతో మోసుకొచ్చాను ఈ దేహాన్ని నీ బాల దగ్గరికి ఎందుకో తెలుసు అనుక్షణం నా దగ్గర ఉన్న నీదే నీ రుణం తీర్చుకోలే నా వల్ల కానీ కదా నేను మిగలేక నీకు రుణం ఎలా తీర్చుకోగా చెప్పండి పది రూపాయలు ఇచ్చిన వాడికి పదిహేను రూపాయలు ఇచ్చి రుణం తీర్చుకోగల అర్థదు లక్షలు ఇచ్చిన వాడికి పది లక్షలు ఇచ్చి రుణం తీర్చుకోగల బ్రహ్మజ్ఞానం ఇచ్చిన నీకు అంతకుమించి ఏమిచ్చి నేను తీర్చుకోవాలి ఆ బ్రహ్మ జ్ఞానమే నీకు నేను ఇవ్వాలి నీకెందుకు నువ్వే అది అయ్యుంటే నువ్విస్తే నాకు వచ్చింది ఇంకా లేదు ఈక్వల్ గా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేదు అందువల్ల స్తుడు గు తీరేది కాదు షి రుణం తీరేది కాదు అందుకనే ప్లెయిన్లీ హానెస్ట్లీ ఎందుకు నేను విశ్రాంతి తీసుకోలేనంటే నాకు ఇదొకటే పాయింట్ ఎప్పుడు ఋషి రుణం నేను ఋషి రుణం తీర్చుకోలేకపోతా నేను నా హృదయంలో ఉన్నటువంటి ఆనందం నా మనసులో మెదిలినటువంటి భావాలు ఇవంతా ఋషులవి కనుక వాళ్లకి వాళ్ల రుణానికి నేను ఎలా తీర్చుకోవాలి తీర్చుకోలేదు రుణగ్రస్తుడిగా ఈ ప్రపంచంలో నేను మిగలేదు అందువల్ల రుణ విముక్తిని కావాలంటే ఆ జ్ఞానాన్ని తీసుకెళ్లి అందరి హృదయాలు నిక్షిప్తం చేస్తే తప్ప ఆ తీరదేమో అందుకోసంగా టైం ఉంటే రాస్తాం టైం ఉంటే చెప్తాం టైం ఉంటే పాడతాం టైం ఉంటే ఏదైనా సరే అంతేగాని నిద్రపోవడానికి చేతగానివ్వండి కాదు సార్ ఇవన్నీ చేతగాక కాదు నిలబడలేకుండా తూగి పడిపోతూ ఉన్న సమయంలో కూర్చొని రాసింది తెలుసా ఎందుకో తెలుసా గుండెల్లో ఉండేటువంటి భావాలు హృదయంలో ఉండే భావాలు ఆచార్య దేవో కాబట్టి నిన్ను ఇంకొక చోట కూర్చొని పెట్టలేను నేను అక్క భగవంతుడికి పక్కనే కూర్చొని పెడతాను గురు గోవిందుడు నాకు ఇద్దరు గల ఎందుకని తల్లి దేవుడు అని చెప్పడానికి లేదు తండ్రి దేవుడు అని కానీ దేవుడిని చూచినట్టుగా తండ్రిని మనం పూజించాలి దేవతను చూచినట్టుగా తల్లిని పూజించాలి కాని గురువు మాత్రం అది కాదు గురువు దేవుడే కారణం గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్ష కాబట్టి గురు చూచారా ఇప్పుడు కనుక ఒక చిన్న మొక్క లేదు విత్తనం బీజం ఒక విత్తనం ఉంది అనుకోండి అది మహావృక్షం అయింది అని అంటే విత్తనం ఒక మహావృక్షం అయింది అంటే భూమి జలము వాయువు సూర్యరశ్మి తీసుకొని అది పెరిగింది లేకపోతే ఎట్లా భూమి లేకపోతే విత్తనం చెట్టు అయ్యేది ఎట్లా నీళ్లు బైకపోతే చెట్టు గాలి వెలుతరు లేకపోతే చెట్టు అయ్యేది ఎట్లా కాబట్టి ఈ రోజు మహావృక్షమైనా అది గనక ఆలోచిస్తే ముగ్గురి దండం పెడతా నేను కూడా ఒక చిన్న విత్తనం ఎట్లాగైతే అట్లాగే ఒక చిన్న మొలక ఒక చిన్న విత్తనం చిన్న సీడ్ బీజం ఈరోజు ఇంత స్థాయికి వస్తే ఏం కనపడతా ఉందో తెలుసా భూమిలాగా భూమాతలాగా సహనం కలిగినటువంటి తల్లి మాతృదేవోభవ నా కోసం వాయుదేవుడు లాగా తిరిగి కష్టపడి పోషించినటువంటి తండ్రి పితృదేవోభవ నా కోసం హృదయం కరిగిపోయి జలంలాగా జ్ఞాన గంగని నా హృదయం లక్కించినటువంటి గురు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వాట్ నెక్స్ట్ వీళ్లతో తిరుగుతున్నాను ఈ ప్రపంచం నేను బ్రతుకుతున్నానని తెలుసు ఎలా బ్రతుకుతున్నానని తెలిస్తే కృతజ్ఞత హృదయాలు కదులుతాయి ఈ లోకం తెలుసా ఫ్రాంక్ గా చెప్పమంటే ఐదారు సంవత్సరాల క్రితం దిండుగల్ ఒకటిందన్న తెలీదు దిండి గది తెలియదు సీ స్థలం ఉందన్న తెలీ ఇక్కడ మనం వచ్చాం ఓకే నీకు తెలుసా ఈ లోకం ఉందని తెలిసొచ్చావా నువ్వు హైదరాబాద్ నుంచి తిరుపతి పోవచ్చు నీకు తెలుసు కనుక టిక్కెట్ తీసుకొని ఓకే కృష్ణా ఎక్స్ప్రెస్ లో ఇక్కి యూ కెన్ ఈజిలీ గో టు తిరుపతి బట్ ఇక్కడికి ఈ లో నీకు తెలుసా ఈ లోకం ఒకటి ఉంది ఇక్కడికి రావాలని తెలిసి వచ్చావా నువ్వు తెలుసా మీకు ఎవరికన్నా తెలియ మరి ఎట్లా వచ్చావు ఇక్కడికి ఎవరో పంపిస్తే ఎవరో పంపిస్తే వచ్చావు ఎవరు పంపిస్తే వచ్చావు నువ్వు భగవంతుడి పంపిస్తే వచ్చావునా మరి భగవంతుడి పంపిస్తే నువ్వు ఈ లోకానికి వచ్చావు కదా నిన్ను ఈ లోకానికి పంపించిన భగవంతుడు నిన్ను చూడడానికి రాడా చెప్ప స్నేహితుడిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేరస్తావు పోయి చూడవాలి నువ్వు ప్రారంధాన్ని అనుభవించడానికి నిన్ను ఈ లోకానికి పంపించిన భగవంతుడు నిన్ను చూడడానికి వస్తాడా లేదా ఆయన పంపించాడు నిన్ను వస్తాడా లేదా రాడా వస్తాడు ఎట్లా వస్తాడు ఎట్లయినా రావచ్చు ఎట్లయినా రావచ్చు కనుక ఎప్పుడొస్తాడో తెలియదు ఎట్లా వస్తాడో తెలియదు ఆ వచ్చేవాడు ఎవడైనా కావచ్చు అందుకని ఎవడు నా ఇంటికి వస్తే నువ్వేమొస్తున్నావని చూస్తున్నాను భగవాన్ అతిథి దేవోభవా నన్ను పంపించేసి నువ్వెట్లా ఉంటావు అక్కడ నన్ను చూడకుండా నా కోసం వస్తావు నువ్వు సరేనా నువ్వు వస్తే నేను ఎట్లా ఉన్నాను నాకు కలిగింది నీకు పెడతా నీ స్థాయిలో పెట్టలేను గనక ముందుగా నాకు ఆ స్థాయి లేదని చెప్పడానికి దండం పెడతా అతిథి దేవోభవ నీకు ఆతిథ్యం పెడతా నీకు ఒక దండం పెడతా పూజ పూజ అతిథియశ స్వాధ్యాయ ప్రవచ నేచ మర్చిపోబండి పూజ కనుక నా కోసం వచ్చావు కదా నా కోసం వస్తావు నువ్వు వచ్చినప్పుడు ఏ రూపం నేను రావచ్చు కనుక ఇంటికి వచ్చేటువంటి అతిథి దేవోభవ అతిథి దేవోయ కాబట్టి దేవుడిని ఎట్లాగే చదువుస్తాను అతిథిని అట్లాగే చదువుస్తాను అందువల్ల అతిథిని గౌరవించేటువంటి సంస్కృతి వెనుక ఇంత అవగాహన ఉంది ఊరికే రాలేదు కూడాను దేపితృ్యాభ్యాం నమదిత్యం మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ అతిథి దో భవ నెక్స్ట్ యనవ్యాని కర్మా తాని సేవివ్యాని నరాస్మాక కం సుచరిత కాబట్టిదా స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం నీకోసం కష్టపెట్టి చెప్పాను సరేనా ఏమి దాచుకోకుండా చెప్పాను నీకు ఎలా నీ మనసుకు పట్టించాంత పట్టించాను కాబట్టి స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవోభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అతిథి దేవభవ ఇలా జీవించు అలా జీవిస్తూ తాని సేవితవ్యా నో ఇతరాని యాని ఏ కర్మలైతే ఉన్నాయో అవి అనవద్యాని కర్మాణి అనవధ్యాని కర్మాణి అంటే అనిందితాని కర్మాణి అనిందితాని కర్మాణి ఏవైతే చెయ్యకూడనటువంటి కర్మలున్నాయో సరేనా అవి నిందితాలు అనిందితాలు ఏవైతే చెయ్యవలసినవో యాని ఏవైతే అనవధ్యాని కర్మాణి తాని ఆ కర్మల్నే సేవితవ్యాన్ని నువ్వు చేయాలి కర్తవ్యాన్ని ఇది కాబట్టి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉండాలి అంటే శిష్టాచార రక్షణాని కర్మాణి కర్తవ్యాన్ని ఇది కాబట్టి ఇంతవరకు తెలుసుకున్నావు గనక ఎటువంటి కర్మలు ఆచరించాలని అటువంటియే ఉండాలి గాని ఇతరులు నిందించేటువంటి కర్మలు దూషించేటువంటి కర్మలు ఏ కర్మని చేస్తే నలుగురిలో మనం బలహీనపడతామో అటువంటి కర్మలు చేయకూడదు నో ఇతరాణి అవి ఇతరాని అవి కాబట్టి నింజములు కానిటువంటి కర్మల్ని నువ్వు చేయాలి సరేనా ఏవైతే చేయకూడదో అటువంటి కర్మలు ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు చేయకూడదు కాబట్టి ఏ కర్మని చేయాలి నీకు చెప్పాను నేను కాబట్టి శిష్టాచార లక్షణాన్ని కర్మాణి కర్తవ్యాన్ని ఇది నో ఇతర రాణి వాటికి అన్యమైనటువంటి కర్మల్ని నో ఇంగ్లీష్ రెండు ఒకటే పోతారు ఇంగ్లీష్లో నో ఎన్వో ఇక్కడ నా కోత్సం ఇస్తే నో నో నో ఇతరాణి ఇతర రాణి నో నా అంటే చాలు సరేనా నా అంటే వద్దు అని అర్థం కాదు లేదు వద్దు ఇంత నా కానీ నో అనడం వల్ల అర్థం ఏంటంటే కాబట్టి ఇంగ్లీష్ లో నో అంటే నాట్ అని అర్థం ఇక్కడ డెఫినెట్లీ నాట్ ఉన్నారు నా ఊ నో కనుక యాని అనితాని కర్మాణి సేవితవ్యాని ఇతరాని నా ఇతర కర్మలు ఎప్పుడు కూడా చేయొద్దు కాబట్టి శిష్టాచార లక్షణంగా నీకు ఏవైతే నేర్చుకున్నావో అటువంటి మంచి కార్యాలే చేయనాయనా అదొకటి యాని అస్మాకం సుచరితాని తాని త్వయ ఉపాస్యాని నో ఇతరాని అది ఇంకా కూడా ఏంటి యాని ఏ కర్మలైతే గురువులైనటువంటి మేము చక్కటి కర్మలు సుచరితాన్ని సుచరితాని మీన్స్ శోభన చరితాన్ని శోభాయమైనటువంటి కర్మలు ఏవైతే మేము ఆచరించామో అవి తాని ఉపాసవ్యాన్ని కాబట్టి మేము ఏ విధమైనటువంటి కర్మలైతే చేశామో ఈ విధమైనటువంటి కర్మలే నువ్వు చేయి అక్కడికి వెళ్లి మళ్ళీ క్యాప్సైజ్ చేయదు అని దాని అర్థం ఓకే కాబట్టి ఇవన్నీ కూడాను నీవుని కర్తవ్యాన్ని ఎలాగో నియమేన కర్తవ్యాన్ని ఇత్యర్థ చక్కగా నియమబద్ద చూసారా నియమేన కర్తవ్యాన్ని ఉపాస్యాని ఏం చేశారా మీరు ఏం చూసావు అదే ఏం చేశాం మేము అంతే నువ్వు చిన్న చిన్న మేము చేసినవి అంటే ఏంలే ఇప్పుడు సూర్యోదయ పూర్వమే నిద్రలేవాలి బ్రహ్మహూర్తంలో లే ఎందుకు తెలిసి ఏను భయం ఇక్కడ కర్రెత్తుకున్నానా లేపుతాము అక్కడ పోయినాడంటే గేదెలాగ పడుకుంటాడేమోనని భయం గురువుకి అందుకని ఇదిగో ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే లేవాలి ఎందుకని నీ జ్ఞానం కావాలి గనక సూర్యుడికి తర్వాత లేచేవాడికి జ్ఞానం వచ్చేది ఇంతే సంగతులు టేక్ ఇట్ ఫర్ గ్రాంటీ ఎందుకంటే జ్ఞానానికి అధిష్టాన దేవత సూర్యుడు ఆయన లేచిన తర్వాత నేనంటే ఆయన అనుకుంటాడు పో చంద్రుని అడుగుపోన అర్థమవుతాముంది కాబట్టి సూర్యుడికి ముందే మనం లేవాలి జ్ఞానం కావాలనుకునేటువంటి వాళ్ళం సూర్యుడికి ముందే లేవాలి ఆ తర్వాత ఏం చేయాలి ఏమేం చేశాము ఇక్కడ నీకు యోగా నేర్పించాం కదా ఏ ఆసనాలే ఎందుకంటే దేహం కూడా ఉండాలి నిద్ర ఎందుకు వస్తుందంటే దేహంలో ఒక రుగ్మత ఒక లేజనెస్ అందుకని ఇప్పుడు ఏమైనా పని ఉందా ఏం లేదు కొద్దిగా పడుకుంటావా అరే బా ఇప్పుడు మిచ్చు లేరు నిజ ఏం పని లేకపోతే పడుకోవాలా ఏం పని జపం చెయ్యి ధ్యానం చెయ్యి ధ్యానం అయిపోయావా చదువు అది ఎంత చెప్ప ఏం పని తింటావా ఏం పని లేదు పడుకుంటావా అది ఏంటది ఎవరు చేసే పని అది కూడా అవసరమే చేస్తాం అది కాదు ఇప్పుడు కేవలం అదే అయితే పశిపక్షాదులు అదే తినడం తిన్నంతవర తినడం లాస్ట్లో పడుకు శాశ్వత అది ఎట్లాగో ఉంది కదా ఒకరోజు ఎవరు ఆపుతారు పడుకునే టైం వచ్చినప్పుడు ఆపేది ఎవరికా దానికి ఎందుకు ఇప్పటి నుంచే రిహార్సల్ రిహార్సల్ ఎందుకు వస్తారు రిహార్సల్ ఎలా పడుకుంటే బాగును ఎలా పడుకుంటే బాగుంటుంది పడుకు వాళ్ళు పడుకో పెడతారు మనకు అనవసరం ఉండేవాళ్ళ పని పోయేవాళ్ళ పని కాదు పోయేవాళ్ళు పోతే ఉండేవాళ్ళు చూసుకుంటారు అదంతా ఓకే అదే కాబట్టి ఉదయాన్నే నిద్రలేవడం ఆసనాలు వేడం జపం చేయడం ధ్యానం చేయడం ఓకే ఇవన్నీ కూడా తర్వాత సేవా జీవనం కాబట్టి నువ్వు ఏ గురువు దగ్గర ఉండవు ఆ లక్షణాలు ఉండాలి ఏ గూటికి ఆ పక్షికి ఆ గూటి పొలక చూచారా అట్లాగే పలానాయన గురువుని ఆయన శిష్యుడిని ఆయన శిష్యుడివేది ఉపనిషత్తురా ఎప్పుడు చెప్తా ఇంకేంటి మరి ఆయన ఏందనూక్ష్యమే ఒక శాస్త్రం కాదే ఆయనకి తెలియకవన్నీ చేశాడు ఆయన కొత్త అతను అది ఒక పాతకాలం మనిషి అదని చేతస్తాం ఎందుకు సార్ ఇండి శాత్రాలు తత్వమసి ఒక్కటి చాలు తత్వమసి अंद वल यकता नो इतरा ये के चाश्मेगो ब्राह्मण तैया सत्य అశ్రద్ధయా దేయస్మత్ేయాగం శ్రేయాంస బ్రాహ్మణ అస్మతు శ్రేయగంస బ్రాహ్మణాహ ప్రశస్త ప్రశస్తమైన వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎట్లాగో అస్మత్ ఇదిగో ఎవరైనా రేపు నేనే కాదు నా దగ్గర నుంచి పోతున్నావు సరేనా ఇదంతా చాలా ఇంపార్టెంట్ చూండి వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉందో ఇదంతా సోషల్ అవేర్నెస్ మళ్లీ నువ్వు వెళ్ళావనుకో వెళ్లిన తర్వాత ఏం చెప్తావు ఇక ఈ పండు ఏంటంటే అచ్చట్టు